శ్రీ గురుభ్యో నమరి ఓం గణానా గణపతిజిం హవామహే కవిం కవీనాముపమశిరవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శ్రమోేదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురుపరంపరా క్షేత్రం చాపి బుద్ధిసేత్రు భారత క్షేత్రక్షేత్రర్తాన ఆత్మ అకర్త అభోక్త అటువంటి అకర్త అభోక్త అయిన ఆత్మ పరమాత్మ కంటే భిన్నము అందుకు తగిన హేతులేమీ లేదు ఎందుకంటే ఒకవేళ ఆత్మ కనుక కర్తాభోక్త అయినట్లయితే ఆత్మ అంటే క్షేత్రజ్ఞ క్షేత్రమును తెలిసి దాని పేరే ఆత్మ ఒకవేళ క్షేత్రజ్ఞుడు కనుక కర్తాభోక్త అయినట్లయితే ధర్మాధర్మములను చేయుట వాటి ఫలములను భోగించుట ధర్మ ఫలము సుఖము అధర్మ ఫలము దుఃఖము సుఖ దుఃఖములను భోగించుట అనేది క్షేత్రజ్ఞులకు వస్తుంది దాని పేరే సంసారం సంసారము అనగా సుఖ దుఃఖములను ప్రవాహ రూపముగా భోగించుట అటువంటి సంసారం క్షేత్రజ్ఞుడికి వచ్చేస్తుంది వచ్చేస్తే అటువంటి సంసారీ అయిన క్షేత్రజ్ఞుని పట్టుకుని ఈశ్వరుడు అని అభేదాన్ని చెప్పడం ఎలా పోసగుతుంది పోసగదు ఎందుకంటే ఈశ్వరుడు అసంసారి ఈశ్వరుడు అసంసారి అలా చూసుకోవాలి జీవుడు సంసారి ఈశ్వరుడు అసంసారి కాబట్టి జీవుడు అనగా క్షేత్రజ్ఞుడు కాబట్టి అభేదము పొసగదు అని చెప్పాల్సి వస్తుంది కానీ క్షేత్రజ్ఞుడు కర్తభోక్త కాదు అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపము ఇంత హేతులేమున్నది పరమాత్మ కంటే భిన్నము అని చెప్పు కలో హేతువేమీ గలదు హేతు ఏమీ లేదు అయితే ఇక్కడ శంకర్ ఒక విచిత్రమైన పూర్వపక్షాన్ని లేవరెచ్చారు క్షేత్రజ్ఞుడే ఈశ్వరున ఈశ్వరుడైన పక్షంలో మనం చూస్తూ ఉంటాం పెద్ద వాళ్ళు విద్వాంసులు పండితులు కూడా దేహాభిమానంతో ఉంటూ ఉన్నారు కదా మరి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడనే సంగతి వాళ్ళకి తెలిసి ఉండాలి మరి వాళ్ళ విషయంలో వాళ్ళు ఆ ఈశ్వర అభేదాన్ని ఎందుకు సాక్షాత్కరించుకోలేకపోతున్నారు అని అదో పూర్వపక్షం ఆ పూర్వపక్షం అలాంటిదంటే ఒక వ్యక్తను నువ్వు లంచం ఎందుకు తీసుకుంటున్నారు అంటే లంచం తీసుకోవడం తప్పయిన పక్షంలో మరి కలెక్టర్ గారు ఎందుకు తీసుకుంటున్నారు మినిస్టర్ గారు ఎందుకు తీసుకుంటున్నారు కలెక్టర్ తప్పు కాదు అని ఆర్గ్యూ చేసినట్టు అలాంటి ఆర్గ్యుమెంట్ అంటే దాని మీద శంకరులు ఏమంటున్నారని ఏమన్నారు ఇదంతా కొన్ని క్లాస్ లో అయింది వాళ్ళ పాండిత్యము ఏమీ లేదా పుస్తకాల వల్లిస్తే పాండిత్యం అవదు వాళ్ళ పాండిత్యం ఎంత మాత్రమే ఏమిటి క్షేత్రే ఆత్మదర్శనం దేహమే ఆత్మ అనుకోవడమే వాళ్ళ పాండిత్యం కాబట్టి అది ఒక దృష్టాంతముగా నేను చెప్పడానికి వీలే వేదస్తున్నది గురికే పాండిత్యం అని పేరే కానీ అంత అజ్ఞానమే సో ఒకడు ఆత్మస్వరూపము తెలుసున్నవాడు అని చెప్పడానికి ఒక లెక్మస్ట్రెస్ట్ ఒకటి చెప్పారట ఆ లెక్మస్ట్రెస్ట్ ఏమిటంటే సో భోగం కర్మవా నా ఆకాంక్షేయు నేను ఈ కర్మను చేసి ఈ ఫలాన్ని పొందద పొందెదను అనే ఆకాంక్ష అనే కామన వారి ఎన్నో ఉన్నట్లయితే వారు ఆత్మస్వరూపము క్షేత్రజ్ఞతత్వము తెలుసుకున్నవారు కానీ కాదు ఎందుకంటే క్షేత్రజ్ఞుడు అనగా అవిక్రీయ చైతన్యమే వికారములు లేని చైతన్యమే వికారమే భోక్తృత్వము వికారమే కనుక నేను ఈ కర్మను చేసి ఈ ఫలమును సంపాదిస్తాను అని ఎవరైతే అనుకుంటాడో వాడు వికారములు లేని ఆ క్షేత్రజ్ఞతత్వము తెలుసున్నవాడు కానే కాదు కాబట్టి అటువంటి అజ్ఞానిని నీవు దృష్టాంతంగా చూపించటానికి అవకాశమే లేదు ఈ పూర్వపక్షాన్ని మనం చూసి ఉన్నాము దీని మీద ఇంకొంచెం కంటిన్యూస్ అం సీ ఫన్ అవిద్వాన్ ప్రవర్త విదూష అవిక్రియాత్మదర్శిన ఫలాభావానుపపత్తౌ కార్యకర్ణసన్ఘాత వ్యాపారోపగ నివృత్తి ఉపచే చరియమ్ అంటే దీనికి కూడా నేను రీక్యాప్ చెప్పేస్తాను మీకు బ్రీఫ్గా కాబట్టి ఎవడైతే అవిక్రీయ ఆత్మతత్వము తెలియని వాడు వాడే తాను కర్త భోక్త అనే అజ్ఞానంలో ఉండి ఏవో కోరికలను అపేక్షించి ఏవో ఫలములను కోరి ఆ ఫలములను పొందుతకే ఏవో కర్మలను చేస్తూ ఉంటాడు కాబట్టి నిరంతరంగా కర్మల వెనక పడేవాడు ఎవడు అంటే అజ్ఞానం ఆత్మస్వరూపము తెలుసున్నవాడు ఆత్మకర్తా భోక్త కాదు ఆత్మయూ కర్తృత్వ భోక్తృత్వ రూపములైన వికారములు లేవు అని తెలుసుకున్నవాడు అది సక్క ఇక్కడ తెలుసుకోవడము నాలెడ్జ్ అనేది మన మోడర్న్ సెన్స్ నాలెడ్జ్ కాదు మన మోడర్న్ సెన్స్ లో నాలెడ్జ్ ఏంటంటే ఇటు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ గూగుల్ కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం అది కూడా బుద్ధి పూర్వం వాళ్ళు బుద్ధిలో పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు బుద్ధిలో పెట్టుకోక మెమరీ మెమరీ దాంట్లో పెట్టుకోవాలి అదే పెన్ డ్రైవ్ లో పెట్టుకోలేదు మనం గుర్తులో పెట్టుకోక ఇవన్నీ ఎవరు గుర్తు పెట్టుకుంటే పెన్ డ్రైవ్ లో పెట్టుకుంటే ఏదో రెడీగా పెట్టుకుంటే పెట్టుకుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు చక్క టైప్ చేస్తే అది ఉంటాయి ప్రోత్సాహం అప్పుడు దాన్ని చూసేస్తే సరిపోతుంది మనం గుర్తులో కూడా పెట్టుకోకుండా ఎనివే ది పాయింట్ ఈజ్ నాలెడ్జ్ అంటే ఇక్కడ అలాంటి నాలెడ్జ్ కాదు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టుగా అది కాదు నాలెడ్జ్ అంటే ఇక్కడ నాలెడ్జ్ అంటే ఈ సత్యము ఆత్మనిష్టముగా సాక్షాత్కరించుకునుక ఇట్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్ వాడు పండితుడు కాదు పుస్తకములలో చదివిన పండితుడు కాకపోవచ్చు కానీ ఆత్మ ఆ శుద్ధ చైతన్యమే కానీ దాని ఎందుకు కర్తృత్వ హోతృత్వములు లేవు అని దర్శిస్తూ ఉంటాడు అది జ్ఞానం అంటే ఆ విధంగా దర్శించేటువంటి మహాత్మునకు అవిక్రీయ క్షేత్రజ్ఞతత్వమును దర్శించుకున్నాడు అంటే అవిక్రీయ అంటే అర్థమేంటి నేను కర్తను అనే వికారము ఉండదు కర్తృత్వమే వికారము కర్త అంటే మరి మార్పు వచ్చేస్తుంది కదండి పని చేయుతా అంటే తాను కర్త అయిపోతే మారి మారిపోతాడు కదా సంకల్పం చేయడానికి ఉన్న మనిషి సంకల్పం చేసిన తర్వాత ఇంకో మనిషి ఉంటాడు అక్కడ దీక్షితుడు అని పేరు దీక్ష తీసుకున్నాడంటే ఈజ్ నాట్ ది సేమ్ గే ఎనిమో వికారం వచ్చేస్తుంది కానీ అవిక్రీయ ఆత్మతత్వము సాక్షాత్కరించుకున్న జ్ఞానికి కర్మలను సంకల్పించుట గాని లేక కర్మఫలములు లభించినప్పుడు వీటిని నేను భోగిస్తున్నాను అనే భోక్తృత్వ రూపమైన వికారము గాని జ్ఞానియందు ఉండదు అటువంటి వికారమేది ఉండదు కాబట్టి వికారము లేకపోతే ఇక దేహేంద్రియ సంఘాతమునందు క్రియలు జరుగుతున్నా దేహేంద్రియ సంఘాతమునందు భోగము అనుభవమునకు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞాని ఎందు కర్తృత్వము ఉండదు భోక్తృత్వము ఉండదు అటువంటి జ్ఞానిని ఉద్దేశించి ఏమని చెప్తారు ఆయన సకల కర్మలను విడిచిపెట్టినాడు అని చెప్తారు ఆయన విడిచిపెట్టాడా అసలు పట్టుకుంటేగా విడిచిపెట్టడానికి ఆత్మస్వరూపమునందు పట్టుకోవడము లేదు విడిచిపెట్టడము లేదు నా త్యాజ్య నా గ్రాహ్య కానీ ఒక అజ్ఞానితో పోల్చి చూస్తారు అజ్ఞానం ఎలా ఉంటాడు ఏదో కామన వస్తూ ఉంటాడు ఆ కామని విధంగా కర్మ చేస్తూ ఉంటాడు జ్ఞానం ఎలా ఉంటాడు కామన ఉండదు కర్మ కాబట్టి ఈయన కామనల్ని విడిచిపెట్టేసినాడు కర్మలను విడిచిపెట్టినాడు అని అలా అజ్ఞానితో పోల్చి అలా వాస్తవంలో విడిచిపెట్టిండేదీ లేదు కొత్త ఉన్నది లేదు విడిచిపెట్టేందుబట్టి కర్మ త్యాగము అనే మాట కూడా అజ్ఞాని విషయంలో ఉపచారమే అభిణము ఉపచారము అంటే ఖచ్చితంగా ఆ ఆ మాటకు అర్థం ఖచ్చితంగా అదే అన్వయ అది పొట్టగదు ఆయన విజి ఏమిటి విడిచిపెట్టాడు ఆయనే విడిచిపెట్టలేదు కానీ విడిచిపెట్టకు యథార్థంగా విడిచిపెట్టకున్నా ఎందుకంటే పట్టుకుంటేనే విడిచిపెట్టడం అన్నది అవుతుంది ఆయన పట్టుకోను లేదు ఆయన ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అలాగా విడిచిపెట్టడం అనేది యథార్థంగా లేకున్నా అజ్ఞానితో పోల్చి ఎవడైతే కామనుల ప్రవాహంలో కర్మలను చేసుకుంటూ పోతున్నాడో వాడితో పోల్చి ఈయన కర్మలను కామనులను విడిచిపెట్టాడు అని లోకంలో అంటారు ఆ విధంగా లిటరల్ గా కుదరకపోయినా ఏదో ఒక కోలికతో ఒక మాటను మీరు అన్నట్లయితే దానికి ఉపచారము అటువంటి ఉపచారము అజ్ఞాన జ్ఞాని విషయంలో ఉంటే ఉండవచ్చు గాక ఏమని ఆయన అన్ని కర్మాలని త్యాగం చేసినాడు అనే ఉపచారము ఉండవచ్చుగాక ఇప్పుడు రమణ మహర్షిని చూసి ఈయన అన్నింటి అన్నింటినీ త్యాగం చేశాడు అని మనం అంటాం ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏం ఏమేమి త్యాగం చేశారని అడిగితే ఆయన బుర్రకునేమో నాకేం గుర్తు లేదండి అంటారు ఆయన త్యాగం చేసేదని ఆయన ఎప్పుడూ అనుకోడు ఆయన ఎందుకంటే ముందు అసలు పట్టుకోవాలి తర్వాతనే త్యాగం అనేది ఉంటుంది కానీ ఆయన వైపు నుంచి త్యాగమే ఉండదు కానీ మన వైపు నుంచి త్యాగము అనే మాట ఉంటుంది దానే ఉపచారము అని అన్నారు ఇంతవరకు మనం పైన చెప్పిన పాండిత్యాన్ని కొంత వెటకారంగా అజ్ఞానమే అయి పాండిత్యంగా చలామణి అయ్యి దాన్ని ప్రస్తావించి తిరస్కరించిన ఇప్పుడు ఇంకొక దాన్ని అటువంటి దాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ అన్యత్ పాండిత్యం కస్యచిత్ అండిత్యమే కాదండో ఇగో ఇంకో పాండిత్యం ఇలాంటి పాండిత్యం కూడా ఎవరికైనా ఉండవచ్చు ఏమిటో పాండిత్యం ఏమిటంటే వీళ్ళు తన దేవంతకులు ఇంకొక ఆయన ఆయన ఏమంటాడో చూడండి క్షేత్రజ్ఞ ఈశ్వర ఏం క్షేత్రం అన్యత్ క్షేత్రజ్ఞ విషయ ఈయన పాండిత్యం ఇలా ఉంటుంది ఈయన ప్రతిపాదన ఏమిటంటే సరేనండి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే ఒప్పుకున్నాం ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు క్షేత్రజ్ఞించ మాం బుద్ధి అంటే ఏమని చెప్తున్నట్టు నేను క్షేత్రజ్ఞుడనని తెలుసుకోనుము అని చెప్పాడు కదా అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అని అసలు దాని ముఖం చూస్తే తెలియట్లేదు ఆ వాక్యాన్ని చూస్తే తెలుస్తోందిగా మేము ఒప్పేసుకున్నాము క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే ఇక క్షేత్రం మాట ఏమిటి ఈ దేహాదికము క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అయిన క్షేత్రజ్ఞుడు ఈ దేహాది క్షేత్రమును దేహము మొదలైన క్షేత్రమును దర్శిస్తూ ఉంటాడు తెలుసుకుంటూ ఉంటాడు ఇదంతా కరెక్టే మేము ఒప్పేసుకున్నాము అంటే ఏమిటి శంకరుడు శ్రీకృష్ణుడు చెప్పింది అంతా ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకుని తూ తూ ఉంది చూడండి ఓ తూ ఉన్న కదా కానీ నేను సంసారి అహం సంసారి అంటే ఈ అహం ఏమిటి అహం ఇది క్షేత్రమా క్షేత్రజ్ఞుడా అంటే క్షేత్రము కాదు క్షేత్రజ్ఞుడు కాదు అహం సంసారి క్షేత్రము క్షేత్రమే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే ఆ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటాడు ఆ క్షేత్రము ఉండి క్షేత్రజ్ఞుడు ఉన్నాడు నేను ఉన్నాను నేను మాత్రం సంసారినే అహం సంసారి ఎందుకో తెలుసు అహం తు సంసారి సుఖీ దుఃఖీచ కాబట్టి నేను సుఖిని దుఃఖిని ఒక ఒకరోజు సుఖం ఇంకో రోజు దుఃఖం అలాగే ఉంటుంది సంసారం అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు సంసారంలో ఎలా ఉంటుంది ఇది నేను అని వీడు దేహాభిమానం పెట్టుకుంటాడు ఇది నాది అని సంసారంలో ఉండేటువంటి విషయములు ఏవైతే ఉంటాయో వాటి ముందు మమకారం పెట్టుకుంటాడు లేకుంటే అహంకారము మమకారము పెట్టుకున్నాడంటే వాడికి ఓ గంట సుఖం ఇంకో గంట దుఃఖము తప్ప ఎందుకంటే దేహమునందు అహంకారం పెట్టుకున్నప్పుడు ఆ దేహానికి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బాగానే ఉంటుంది లంచ్ ఆలస్యం అయితే దుఃఖమైతే ఎందుకంటే ఎప్పుడైనా దుఃఖమే అంత బాగా తలపోటు వచ్చిందనుకోండి దుఃఖమే కాబట్టి దేహాభిమానం పెట్టుకున్నవాడు ఎప్పుడూ సుఖ దుఃఖాల మధ్య ప్రవాహంలో పోతూ ఉంటాడు ఇక ఇది నాది అని పెట్టుకుంటాడు ఇది నాది అంటే ఏదో ఇల్లు వాకిలు ధన కనక వస్తు వాహనాలు ఇవే ఈ బంగారం నాది ఈ పొలాలు నావి ఈ ఇళ్ళు వాకిళ్ళు నావి రియల్ ఎస్టేట్ ఇది నాది అని పెట్టుకుంటాడు పూర్వం వాళ్ళు ల్యాండ్ నాది అని పెట్టుకునేవారు ఈ పొలం నాది నాకు పది పొలం ఉంది పదిహేను పొలం ఉంది పెట్టుకునేవారు ఇప్పుడు పొలములు ఇదంతా కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషను ఈ మోడన్ సిస్టమ్స్ ఏమిటంటే ఎవడూ వ్యవసాయం చేయడానికి ఇష్టపడ్డావు రైతు రైతు రైతుగా ఉండడానికి ఇష్టపడ్డావు ఇప్పుడు దాని ధర ఎప్పుడు పెరుగుతుందో అందరూ దవాల్సిస్తూ ఉంటాడు అది ల్యాండ్ అని ఇప్పుడు నాది అంటే వ్యవసాయ క్షేత్రాలు కావు పంట తొలాలు కావు ఇప్పుడు నాది అంటే రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు ప్లాట్లు ఇవి నాది అని పెట్టుకుంటాడు పెట్టుకుంటే ఇది నాది నాది నాది అని ఎన్ని తిన్న నాది నాది అనుకుంటాడో అవన్నీ కూడా హృదయములో శల్యములుగా మారిపోతుంది ఎందుకంటే మీరు ఏదేదైతే నాది అన్నారో అది మీ హృదయానికి భయాన్ని దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది మీరు వంద బంగారం పోగేసి అక్షయ తృతీయ అక్షయ తృతీయో పిచ్చోకొట్ ఉంటుంది కదా ఈ అక్షయ తృతీయ పేరు చెప్తా అంద తులాలు బంగారం పోగేసి ఇది నా అది అని మీరంటే మీరు బంగారం ఏమైపోతుందో అని బంగరత్వంతో పడతారు తర్వాత నేను పోయిన తర్వాత ఏమవుతుంది బంగారం దానికి కూడా ఏదో చేయాల్సింది కాబట్టి సంసారి అన్నవాడు అలాగే ఉంటాడు అహం సుఖీది నేను సంసారే సుఖినే దుఃఖినే క్షేత్రజ్ఞుడు క్షేత్రము అవి ఉంటాయి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే నేను క్షేత్రజ్ఞుని కాదు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అయితే అవ్వచ్చు కాక క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అగుగాక నేను మాత్రం సంసారినే అంటారు అంటే అదే నువ్వే రా క్షేత్రజ్ఞుడు తెలుసుకోడు క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు నేను నేను క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అయితే మంచిది మాకేం అభ్యంతరం లేదు నేను మాత్రం సంసారిని సుఖిని దుఃఖిని అలా ఉంది సంసారో పరమ కర్తవ్య నేను సంసారమును పొగించుకోవాలి ఏమైనా సంసార దుఃఖం ఉంటే దాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏదో నేను చేసుకోవాలి నాకు సంసార దుఃఖం ఉండదు కాబట్టి ఎలా పోతుంది అది నేను ఎలా ఎలా పోతుందంటే క్షేత్రజ్ఞుడనేవాడు హోడున్నాడు వాడు ఈశ్వరుడే వాడు ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటాడు అని నేను ధ్యానం చేస్తే ఆ సంసారం పోతుంది అని దీ ఒక వ్యాఖ్యానం క్షేత్ర క్షేత్రజ్ఞ విజ్ఞాన ధ్యాన ఈశ్వరం క్షేత్రజ్ఞం సాక్షాత్కృత్ తత్స్వరూపావస్థాన కాబట్టి నేను క్షేత్రజ్ఞుల్ని కాదు నేను వేరు క్షేత్రజ్ఞుడు కాదు ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే కాబట్టి ఆ ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటాడు ఇది క్షేత్రము ఈ క్షేత్రమును తెలుసుకునేవాడు ఆ ఈశ్వరుడు నేను మాత్రం సంసారని సుఖని పిక్కుని ఇది ఇది కొత్త కొత్త మార్గం నేను మాత్రం సంసారని సుఖిని ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు కాబట్టి నేనేం చేయాలి ఇది క్షేత్రము తెలుసుకోవాలి ఈ క్షేత్రమును తెలుసుకునే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అని తెలుసుకోవాలి నేను మాత్రం సంసారిని దుఃఖిని సుఖిని నేను ఎక్కడ ఉన్నాను కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసేసుకుని ఆ శ్లోకాలను అప్పుడప్పుడు కంటిష్టం చేసుకుంటూ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే సాక్షాత్కారం అయిపోతుంది ఏమని ఈ క్షేత్రమును ఈశ్వరుడు అని సాక్షాత్కారం అవుతుంది నేను నేనే ఆ సాక్షాత్కారం అవడం ద్వారా ఏమైపోతుంది నాకు సంసారం తొలగిపోతుంది ఈశ్వరుడు ఈశ్వరులాగే ఉంటాడు క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటాడు నాకు మాత్రం సంసారం తగ్గపోతుంది అని ఒక ఆయన వ్యాఖ్యానం చేశారు అంటే ఇక్కడ ఈ వ్యాఖ్యానంలో ఉన్న కిటికేమిటో తెలుసునా క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అనే అభేదాన్ని ఒప్పుకున్నట్టు అయింది కానీ జీవుడునైన నేను సంసారాన్ని దుఃఖిని సుఖిని విడిగానే ఉన్నాను అని భేదాన్ని కూడా చక్కగా పెట్టుకున్నట్టు అయింది అలాంటి ఒక విదూరమైన వ్యాఖ్యానాన్ని ఒక ఆయన చేశాడు అది ఆయన కంటపడింది శంకర భగవోత్వాదులు కంటపడింది బహుశా దీన్ని భర్తృ ప్రపంచాచార్యులు ఆచార్యులున్న ఆయన ఏకదేశ రూపంగా అంటే ఏదో ఎక్కడో కార్నర్లో ఈ వ్యాఖ్యానం చేసి ఉంటారు దాన్ని చూశారు నేనేమంటున్నారంటే ఏం బుద్ధ్యతే ఈ విధంగా ఎవరు తెలుసుకుంటారు ఈ విధంగా ఎవడైతే బోధిస్తాడో ఇప్పుడు ఈ జగత్తులో వచ్చిన ఈ సంసారంలో వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే అజ్ఞానికి బోధించే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది వాడు చదువుకోవడం శ్రద్ధ ఉన్నది ఇప్పుడు ఒకతను ఉన్నాడు చదువు తక్కువ సంస్కృతము తక్కువే వేదాంతము తక్కువే ఏమో నువ్వు చక్కగా ఇంకో ఒక సంస్కృతం వేదాంతం చదువుకో అంటే అదేలాగని చదువుకుంటూ కూర్చుంటే మరి పాఠం చెప్పడం ఎలాగా అంటాడు ఏం చెప్పుకుంటారు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చాలా విరుద్ధంగా లేదు ఇప్పుడు బీటెక్ ఫెయిల్ అయ్యాడు అరే నువ్వు కష్టపడి చదువుకున్నా ఆ సబ్జెక్టు నువ్వు పెసవరా అంటే అలాగే ఉండండి కానీ ఇక్కడ బీటెక్ విద్యార్థులకి చెప్పి పాఠాలు ఆగిపోతాయి అంటాడు అది అంటే అర్థమేది ఇంకా బీటెక్ ఫెయిల్ అయిన వాడిని పెట్టేసి టీచర్గా పెట్టేసి ఇంజనీరింగ్ కాలేజీగా నడిపించేస్తున్నాడు మీకు తెలియట్లేదు అది లేడుదా వీటే ఫెయిల్ అయిన వాడిని ఒకరిని పిలిచుకొచ్చి నెలకు మూడు వేలు నాలుగు వేలు వచ్చి వాడిని టీచర్గా వచ్చి ఇంజనీరింగ్ కాలేజీ నడిపించేసుకుంటాం ఒక నాలుగో ఏడాది కదా ఫెయిల్ అయ్యా ఫస్ట్ ఇయర్ పాఠం చెప్పారు అలా ఉంది వేదాంత వీడేమంటాడు నేను నేనే క్షేత్రజ్ఞుడు వేరు నేను నేను కాదు క్షేత్రజ్ఞుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఈశ్వరుడు ఆ ఇది క్షేత్రము వాడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు నేను సంసారమే సుఖిని దుఃఖిని ఇది వీడి సిద్ధాంతం దీన్ని వీడు ప్రచారం చేసేసుకో ఏం చెప్పంటారు అప్పుడు వాడిని ఒక ప్రశ్న అడిగారు సారా క్షేత్రజ్ఞుడు కాదా నువ్వు క్షేత్రజ్ఞుడు అంటున్నావే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అన్నావు కదా ఈ క్షేత్రజ్ఞుడు నువ్వు కాదా అంటే నేను కాదు నా క్షేత్రజ్ఞ ఇది ఈ జీవుడు క్షేత్రజ్ఞుడు కాదు కాబట్టి ఇప్పుడు మూడు వచ్చాయి జీవుడు వేరు క్షేత్రజ్ఞుడు వేరు ఈశ్వరుడు వేరు అని మూడు పదాలు వచ్చాయి ఈ మూడింట్లో క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి అభేదం జీవుడు మాత్రం ఎప్పుడు జీవుడు అని ఈ రకమైన పాఠాన్ని ఒక ఆయన చెప్తున్నాడు ఆయన తెలుసుకున్నది అదే చెప్తున్నాడు లోకంలో ఈ ఆధ్యాత్మిక ఈ ఈ ధర్మము పురాణములు కథలు ఇవంటే జనాలకి లోకువ ఎందుకంటే ఏది చెప్పినా చలామనే అయిపోతుంది మీరు ఏదైనా చెప్పేసి ఏదో కథ చెప్తాం ఏదో పురాణం అనడం ఏదో కథ చెప్పడం కథ చెప్పివాడు ఓ సత్యాన్ని తెలుసుకుని చెప్పాలి ఏమిటది కథ కథ కోసం కాదు అదొక నియమం కథ కథ కోసం కాదు ఎందుకంటే కథ ఎందు ఒక సందేశం అవుతుంది ఒక ప్రతీక ఒక సంకేతం అవుతుంది అందుకోసం చెప్తారు తప్ప కథ కథ కోసము కావచ్చు ఈ సత్యం తెలుసుకొని కథ చెప్తా కథ కథ అని కథ చెప్పిన వాడు వాడికి ఏమో కథల పుస్తకానికి తేడా ఏముంది చందమామల కథల పుస్తకం నేను జన్మపుతవుతూ ఉండేవాడు దాంట్లో ఒక ఈ రాక్షసులు లేకపోతే ఇలాంటి కాశీమజలి కథలు లాంటి కథలు అలాగా సీరీస్ కింద వచ్చేది అది ఎప్పటికీ క్షమవు అలా పోతూ ఉంటుంది అలా పోతూ ఉంటుంది కాబట్టి కథ కథ కోసం కాదు అని ఎవడైతే ముందు తెలుసుకుంటాడో వాడు ఆ కథను చూసి ఈ కథ దేనికోసం వచ్చింది అని తెలుసుకుని అప్పుడు ఆ కథ చెప్తాడు అది పాండిత్యం అంటే వాడికి లోకానికి సమాజానికి మార్గదర్శనం చేసేటువంటి అధికారము యోగ్యత ఉంటుంది కానీ అదేమీ ఉండదు అలా చెప్పుకుంటూ పోవడం వేదాంత విషయాలు చెప్తామని ఇప్పుడు ఇలాగేదో కలకిందిగా ఏదో చెప్తా ఉంటాడు ఇలా ఎవరైతే చెప్తారో ఉంటారు లోకం ఏం వానహ పండితా పసదహ శంకర్లు కొంచెం పరుషంగా ఉంటున్నారు ఈ విధంగా తెలుసుకుని ఈ విధంగా భ్రమ పడుతూ ఎవడైతే బోధిస్తూ ఉంటాడో సమాజానికి వాడు పండితుడుగా చలామణి అవుతాడు వాడు పండితుడు ఇప్పుడు ఓసారి ఏమైందంటే ఓ టెంపుల్ కమిటీ చైర్మన్ నా దగ్గరకు ఒక పేపర్ పట్టుకొచ్చారు పట్టుకొచ్చి దీంట్లో తప్పులు ఏమైనా ఉంటే దిద్దమన్నారు ఇలాంటి పని టేకప్ చేయటం అంత పొరపాటు అయితే ఎందుకంటే తప్పులు దిద్దమంటారు వాళ్ళకి ఓపెన్ మైండ్ ఉండదు మీరు రెండో మూడో తప్పులు దిద్దితే సంతోషంగా దిద్దేసుకుని వేసేసుకుంటారు మీరు ఇరవయో ముప్పై దిద్దారు అనుకోండి కోపం వస్తుంది వేవిడా అది దిద్దే నేనేం చేస్తాను దాన్ని అన్ని పెట్టినవాడు నువ్వు కదా నన్ను నన్ను తప్పు పడితే ఎలాగే ఇప్పుడు తల్లలో పెయిన్ తీయమంటే పాటికి పెయిన్ తీస్తే అన్ని పెళ్ళి తీసుకున్నాను కోపండినట్లేదండి కాబట్టి సో ఆయన నాకు పేపర్ ఇచ్చాడు ఈ దిద్దవా అని ఆయన నాగర్మించాడు సంస్కృత శ్లోకాలు ఉన్నాయి దాంట్లో తప్పు ఈయనకి సంస్కృతం వచ్చినని ఎవరో చెప్పారు ఆయనలో ఎవడో వదిలేడు ఆయన సంస్కృతం వచ్చినా ఆయన నేను ఒకటి దిద్దాను నేను దిద్దిన దాన్ని మళ్ళీ దిద్దేదాన్ని శక్త్యానుసారం అని రాసి ఉంది ఫేజ్ కూడా నేను శక్త్యనుసారము అని దిద్దాను దీర్ఘం లేకుండా హర్స్వం పెట్టి దిద్దే ఆయన మళ్లీ హ్రస్వాన్ని కొట్టేసి దీర్ఘం పెట్టి పంపించాడు అది వాడు పట్టుకెళ్ళేప్పుడు రెండు మూడు దిద్దుళ్ళు ఉన్నాయి ఏమిటి దాన్ని మళ్ళీ నా దగ్గర పట్టుకొచ్చాడు పట్టుకొస్తే నేను మళ్ళీ దీర్ఘాన్ని కొట్టేసి హ్రస్వం పెట్టి నేను ఇప్పుడు ఆయనకు ఒళ్ళు ఒండిపోయి నాకు ఫోన్ చేశాడు ఏమిటండే అలా దీర్ఘం ఉంటే హ్రస్వం పెడతారు ఏమిటి అస్తమానం కాబట్టి అనవసరపు దిద్దుళ్ళని దిద్దుతో దేవుడిని కోప్పాడు ఏ అనవసరమైన దిద్దుడు దిద్దాను అంటే శత్యానుసారం మనం దీర్ఘం ఉండాలి కదండి అంటే ఉండకూడదండి హ్రస్లో ఉండాలి ఏమిటంటే అలా మాట్లాడతారు ఆయన మహా పండితుడు ఆయన ఎప్పుడు దీర్ఘంగానే మాట్లాడతాడు అని ఏం చెప్తాడు అంటే నిజంగా ఆయన ఆయన పాండిత్యం మీకు ఎలా తెలుస్తుందండి ఆయన పాండిత్యం మీకేమైనా వచ్చునా సంస్కృతి ఆయన పండితుడో కాదు మీరేమో జడ్జ్ చేయటానికి ఇంతకీ ఆయన పండితుడు కావచ్చు కాకపోవచ్చు ఆ పదము ఆ విధంగా చెప్పడం తప్పు శక్తి ప్లస్ అనుసారము కలిపితే దీర్ఘం ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అనుసారమునే వస్తుంది ఇంకో ఎంఛ వస్తుంది తప్ప దీర్ఘాలు రావు అంటే అప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎవరి రిప్రజెంటేవిగా చైర్మన్ గారికి చూడండి ఆయన పండితుడు ఆయన చెప్పినట్టు పత్రికలు సరే అయితే మీ ఇష్టం మీరు ఏదో తెలుసుకోండి ఆయన విధులు పెట్టుకొని కాబట్టి పండితులు ఇలా ఏం రాశాను తెలుగు పండితాపస అంటే పండి పండిత అధముడు అనా అంటే అదే అర్థం నాకు సరిగ్గా గుర్తు అదే అర్థం అదే అర్థం ఎందుకంటే ఆలోచించకుండా రాయడం ఉండదు దాన్ని జాగ్రత్తగా ఆలోచించే రాశాము కాబట్టి అధ ఇక్కడ హిందీలో కూడా అధముడు అనే కాబట్టి ఆయన పండితుడేమీ కాదు పండితాధముడు ఏదో కొంత శబ్దాలు వస్తుండొచ్చు ఏదో క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఇలాంటి పదాలు ఏమో తెలుసుొచ్చు కానీ క్షేత్రజ్ఞుడు ఆయనకి ఈశ్వరుడికి అభేదం ఇది క్షేత్రము నేను సంసారిని అని ఎవడైతే వాడు పండిత అధముడు ఎటువంటి పండితాధముడు సంసార మోక్ష అర్థవత్వం కరోమీ ఎందుకు అలా చెప్పాడు ఆయన అలా ఎందుకు చెప్పాడు అంటే చూడండి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అభేదము అన్నట్లయితే వేరే జీవుడు అనేవాడు లేకుంటే ఎందుకంటే క్షేత్రజ్ఞుడు జీవుడు కాదు కదా ఈశ్వరుడు అయిపోయాడు కదా ఇంకా వేరే జీవుడు లేదు క్షేత్రం ఉన్నది క్షేత్రజ్ఞుడేమో ఈశ్వరుడే ఇంకా అభేదము ఇంక జీవుడు లేదు జీవుడు లేకపోతే సంసారం ఎవాళ్ళకి సంసారం అనేది ఇట్ బిలాంగ్స్ బిలాంగ్స్ టు అది ఇప్పుడు అది ఎవరికోడికి చెంది ఉండాలి ఇప్పుడు ఒక పుస్తకం అందరూ వెళ్ళిపోయారు ఒక పుస్తకం అక్కడ ఖాళీగా అప్పుడు ఏమని అడుగుతారు ఈ పుస్తకం ఎవరది అని అడుగుతారు అలాగే క్షేత్రజ్ఞుడికి సంసారం ఉండదు ఎందుకని క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే మరి అయితే సంసారం ఎవరికి ఒకడు ఉండాలి నాది ఈ సంసారం నాది ఈ సుఖ దుఃఖాలు నాది అని చెప్పి కూడా ఒకడు ఉండాలి వాణ్ణి నేనే చూడండి ఇప్పుడు సంసారము అనేదానికి ఒక సాత్వికత లభించింది కదా సంసారానుభవం ఉన్నది దాన్ని మీరు కాదనలేదు ఈ సంసారము ఫలానా వాడికి మనం సంసారిని పట్టుకోవాల్సి ఉంటుంది నెంబర్ మోక్షము ఎవరికి క్షేత్రజ్ఞుడికి మోక్షమే ఉంది క్షేత్రజ్ఞుడు ఆల్రెడీ ఈశ్వరుడే ఇంక మోక్షమేత కాబట్టి మోక్షము ఎవరికి అనే ప్రశ్న కూడా మనం సక్రమంగా సమాధానం చెప్పగలగాలి కాబట్టి క్షేత్రజ్ఞుల్ని ఈశ్వరుడితో కల్పేస్తున్నావు కనుక ఈ అహం జీవుణ్ణి వేరే తెచ్చుకో వీడికి మోక్షము వీడికి సంసారము తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ శాస్త్రము ఉన్నది ఆత్మస్వరూపాన్ని ఈ వేదాంత శాస్త్రం ఉన్నది ఈశ్వరుడే అయిపోయినాడు కనుక ఈశ్వరుడితో అభేదము కనుక శాస్త్రం అక్కర్లా ఎందుకని ఆయన ఈశ్వరుడితో అధినుడే ఉన్నాడు ఆయనకెందుకు శాస్త్రం శాస్త్రం అనేది సార్థకం అవ్వాలంటే ఈ సంసార బంధంలో ఉండి మోక్షాన్ని కావలసిన వాడు ఒక జీవుడు క్షేత్రజ్ఞాని కంటే భిన్నంగా సపరేట్ గా నిలిచి ఉండాలి అప్పుడు శాస్త్రం సార్థకమవుతుంది చూడండి మేము ఎంత తెలివితేటలుగా ఒక జీవుణ్ణి ప్రవేశపెట్టాము అక్కడ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే జీవుడు క్షేత్రజ్ఞుడు కాడు జీవుడు వేరే ఉన్నాడు వీడికే సంసారం వీడికే మోక్షం వీడి కొరకే శాస్త్రము ఉన్నది ఈ విధంగా శాస్త్రానికి మేము సాక్షకతను కల్పించాము సంసారము మోక్షము అనే పదములకు కూడా ఒక సందర్భాన్ని సాక్షరతను మేము కల్పించాము అని భ్రమపడి ఈ పండితాధముడు ఇటువంటి వ్యాఖ్యానం చేస్తున్నాడు ఇదంతా కూడా అజ్ఞానముతో మనకు లేదో ఏమీ అజ్ఞానం చేత జీవుడిగా భ్రమింపబడతాడు క్షేత్రజ్ఞుడే జీవుడిని మనం అజ్ఞానం చేత భ్రమిస్తూ ఉంటాము ఆ అజ్ఞానము ఏనాడు తొలగిపోయినదో అప్పుడే క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి ఉండేటువంటి అధ్వేతము తొలగిపోవు దీన్ని ప్రాక్టికల్ భాషలో చెప్పాలంటే ఏదో ఫిలసాఫికల్ డిస్కోర్స్ మాత్రమే అని అనుకోరాదు ఇది ఒక ప్రాక్టికల్ ఫిలాసఫీ ప్రాక్టికల్ భాషలో చెప్పాలంటే నేను అల్పుడను జీవుడను ఆ సర్వేశ్వరుణ్ణి నేను శరణాగతి చేసి భక్తి చేస్తూ ఉంటాను ఆ సర్వేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాను అని వీరు ధ్యానం చేస్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉండగా చేసుకుండగా చేసుకుండగా వీటిలో ఉన్నటువంటి కాలుష్యములు సంసారాసక్తి మమకారము అహంకారము క్రమక్రమంగా శిథిలమవుతుంది అవి శిథిలం అవుతూ ఉంటే వీడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఫైనల్లీ టు బిగిన్ విత్ నేను ఈశ్వరుడు ఈ దిగింది నేను ఈశ్వరుడు మధ్యలో అద్దికోట నేను వేరు ఈశ్వరుడు వేరు నేను సంసారినే సుఖుని దుఃఖిని ఈశ్వరుడు అసంసారి అని ఈ వీడు ధ్యానము సాధన చేస్తుండగా క్రమక్రమంగా వీడికి ఈశ్వరుడికి ఉండేటువంటి భేదము దూరమవుతో దూరమవుతో దూరం అవుతూ ఉంటుంది ఓ పాయింట్లో ఆ భేదము సమసిపోతుంది కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకుండగా ముందు ఈశ్వరుణ్ణి బయట పెడతాడు ఈ విగ్రహంలో ఈశ్వరుడున్నాడు అని బయట పూజ చేస్తాడు ఆ తర్వాత ఆ ఆ విగ్రహాన్ని ఆ విగ్రహంలో ఉన్న ఈశ్వరుణ్ణి తన హృదయంలో ప్రతిష్ఠించుకుని తన పూజ ఉంటాడు హృదయంలో పూజిస్తూ ఉంటాడు ఆ పూజిస్తూ ఉండగా సడన్ నోస్ నేను నా హృదయంలో పూజిస్తున్న ఆ చైతన్యాన్ని కంటే భిన్నంగా నేను లేనే లేను అని ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్ కాబట్టి ఆ ప్రాక్టికల్ అప్రోచ్ ద గ్రాడ్యువల్ నిర్జింగిశ్వర గ్రాడ్యువల్ సింకార అన్ని మమకార అంటే క్రమక్రమంగా అహంకార మమకారము శిథిలమై క్షేత్రజ్ఞతత్వము ఈశ్వరుని కంటే అభిన్నము అనే సాక్షాత్కారమే అవడానికి దారి సుగమై ఉన్నది కానీ మీరే క్షేత్రజ్ఞుడు ఎన్నడూ ఈశ్వరుడు కాగలడు ఒకవేళ క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అయిపోయిన పక్షంలో జీవుడు వేరే ఉంటాడు అని మీరే భేదాన్ని ఫిక్స్ చేసుకుంటుంటే ఆ అవకాశమే చేయగలిగిపోతుంది కాబట్టి ఆ పొరపాటు చెయ్యకూడదు ఇటువంటి అజ్ఞానులు స్వయం కన్ఫ్యూజ్డే కన్ఫ్యూజ్ అయ్యంతి అని అంటారు తింది స్వామిజీ తను తెలుసుకోలేడు ఇతరుడు తను అజ్ఞానుల్లో ఉండి ఇతరులను అజ్ఞాన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు అంధేనైన నీలమాన యథాంఠ ఒక అంధుడు ఇంకో అంధుడికి దారి చూపిస్తోంది ఓకే అక్కడ కదైంది ఆత్మహూ అన్యాం చ వ్యామోహయతి ఇటువంటి వ్యాఖ్యానం చేసి వాళ్ళు ఉంటారు చూసారా అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడు ఎన్నటికీ ఈశ్వరుడికతో అభేదము సంభవమే కాదు జీవుడు సంసారియే అని ఈ రకమైన భేదపూర్వకమైన వ్యాఖ్యానం చేసే వాళ్ళు డివిజిన్గా వ్యాఖ్యానం చేస్తారు ఎప్పటికీ డివిజన్ బేస్లో వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు వీళ్ళు ఉన్నారే వ్యాఖ్యానం చేసి వాళ్ళు అవడానికి పండితులు పేరు ఉన్నప్పటికీ లోకంలో వాళ్ళు ఆత్మతత్వము తెలుసున్నవారు కాదు పైగా వాళ్ళు ఆత్మహ ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఆత్మహత్య అనే మాట మీరు వినుంటారు సూసైడ్ ఈ ఆత్మహత్య అనే పదానికి మామూలు లోకంలో ఉన్న పరిభాష లేదు వేదాంతుల పరిభాష లేదు లోకంలో పరిభాష ఏమిటి దేహమును నశింపజేసుకుంటే ఏదో రకంగా ఏదో రసం ఇంగి దేహానికి నాశనం కలిగించుకుంటే దాన్ని ఆత్మహత్య అని లోకంలో దేహము ఆత్మ ఇప్పుడు దేహము ఆత్మే కాదుగా దేహమును తెలిసే క్షేత్రజ్ఞుడు ఆత్మ దేహానికి నాశం ఆత్మకి నాశం లేనే కాబట్టి దేహనాశాన్ని ఆత్మహత్యగా అభివర్ణించుట అజ్ఞానం నన్ను ఒక సత్సంగలో సిలవర్ స్వర్గంలో ఎవరు అడిగారు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా వాళ్ళు ఎగ్యూజ్ ఆఫ్ ఫ్రీవిల్ చేస్తున్నారు అంటే ఏదో ఒక అంటే నేను అన్నాను ఆత్మహత్య అంటే నేను అభిప్రాయం ఏమిటో చెప్పాను అంటే తలకాయ తీసుకెళ్లి రైలు కింద పెట్టడము అప్పుడు ఏమవుతుంది అంటే చచ్చిపోతాడు ఎవరికి చచ్చిపోతారు ఎవరు ఎవరు చచ్చిపోతారు దేహము చచ్చిపోతుంది దేహం ఆత్మని నువ్వు ఎప్పుడు విన్నావు ఎంతకాలం నుంచి చూసుకున్నావు వేదాంత క్లాసు నువ్వు దేహం ఆత్మని నీ ఎవరు చెప్పాడు అయితే అది ఆత్మహత్య కాదంటారా కాదు వేదాంతుల దృష్టిలో మిషమింగి చచ్చిపోవడమో లేకపోతే తనకై తీసుకెళ్ళి రైలు మీద పెట్టి చచ్చిపోవడమో అది ఆత్మహత్య కానే కాదు వేదాంతుల దృష్టిలో కాదు అసలు వేదాంతుల దృష్టిలో ఆత్మకు చావు లేదుగా ఆత్మ పుట్టను లేదు గిట్టదు కాబట్టి ఆత్మహత్య లోకంలో ఉండే పరిభాష ఆత్మహత్య లేనది వేదాంతమ దృష్టిలో ఆత్మహత్యకి పరిభాష ఉంది ఈశావాస్యోపనిషత్తు మూడో శ్లోకంలో ఉందా పరిభాష అదేమంటే అంధం తమఃప్రమిశంతి అది కాదు మూడో శ్లోకం ఈశావాస్యోపనిషత్తు మూడో శ్లోకం ఏమనంటే ఏకే చాత్మహనో జ ఎలాగొస్తుందంటే అక్కడ ఎవళ్ళైతే ఈ దేహమే ఆత్మ అనే అజ్ఞానంలో జీవించేస్తూ ఉంటారో అసుర్యామతే లోకా అంధేమ తమసావృత ఏమండి కాంస్తే ప్రత్యాభిగంతి ఏకే చాత్మహనో జనా సో ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే ఎవళ్ళైతే దేహమే నేను అని దేహానికి సంబంధించిన భోగాలలో రమిస్తూ ఉంటారు అసుగా అంటే భోగాలలో రమిస్తూ దేహమే నేను అనే అజ్ఞానంలో జీవిస్తారు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అయినారు ఎందుకు ఆత్మహత్య అయింది అంటే వాళ్ళు ఆత్మస్వరూపం నుంచి వంచితులైపోయినారు జీవితం వ్యర్థం అయిపోయింది ఆత్మస్వరూపం నుంచి వంచితులైపోయినారు అది ఆత్మహత్య కాబట్టి వేదాంతలు ఆత్మహత్య అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసు ఆత్మస్వరూపాన్ని తెలియకుండగానే దేహాన్ని చాలించటము చదువు చాలించుట అది ఆత్మహత్య వేదాంతంలో లాభము నష్టము అంటే లాభం అంటే మామూలుగా మీరు లాభం అంటే ఏదైతే వ్యాపారాన్ని అడగండి ఆయన లాభానికి ఆయన ఏదో రెఫినేషన్ ఇస్తాడు నష్టానికి ఏదో రెఫినేషన్ ఇస్తాడు వేదాంతుల లాభం ఏదో తెలిసినా ఆత్మ లాభ త్వరో లాభో నాస్తి కవయో విధు ఇది మానసోల్లాసము దక్షిణామూర్తి సూత్రం మీద సురేశ్వరాచార్య ఉంటుంది ఆ శ్లోకం ఆత్మలాభము కంటే గొప్ప లాభము మరి లేదు ఇంకా నష్టం ఏదో తెలిసినా ఆత్మస్వరూపాన్ని తెలియకుండానే తనువు చాలించుట నష్టం మహతీ వినష్టి అంతకంటే పెద్ద నా నష్టం ఇంకో అవట్లేదు కాబట్టి వేదాంతుల పరిభాషలు భిన్నంగా ఉంటాయి ఎవడైతే ఈ విధంగా బోధిస్తున్నాడో ఈ విధంగా భ్రమపడి బోధిస్తున్నాడు ఎవరి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే మాకు అభ్యంతరం లేదు కానీ నేను జీవుణ్ణి సంసారిని సుఖిని దుఃఖిని అని భ్రమపడి తన స్వరూపాన్ని గురించి భ్రమపడి ఇతరులకు అదేవిధంగా ఎవడైతే బోధిస్తున్నాడో అంటే అయ్యా మీరు గమనించారో లేదో గమనించండి పెద్దలు ఏమిటంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి కానీ కేవల భేద దృష్టితో ఈశ్వరుణ్ణి ఆరాధించుట ఆత్మహత్య అవుతుంది మీరు గమనించాలి ఈ వాక్యాలు పరుషంగా ఉంటాయి మీకున్న మీకున్న భావజాలాన్ని సమర్థించిట్లా ఉండవు ఇదేం పురాణ కాలక్షేపం కాదు ఏదో కథ చెప్పి కబుర్లు చెప్పుకుని స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ చేసుకుని ఇంటికి వెళ్ళడం కాదు దిస్ ఇస్ ఎదాంత క్లాసికేజ్ సో యూస్ దీ ప్రిపేర్డ్ ఫర్ దా కనుక ఎవరి అయితే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి కానీ భేద దృష్టిని ఎప్పటికైనా భేద దృష్టిని ప్రక్కన పెట్టుకుని ఆరాధించాలి భేద దృష్టిని ప్రోషిపించేటువంటి దిశలో ఆరాధిస్తూ ఉండాలి భేదమే సత్యము అని ఆరాధించిన ఆత్మహత్య అవుతుంది అటువంటి ఆత్మ స్వయం మూఢ తాను స్వయంగా వ్యామోహితుడే ఉంటాడు వ్యామోహంలో ఉంటాడు దేవుడు దేవుడికి దీవుడికి భేదమే సత్యమో అనే వ్యామోహంలో ఉంటాడు అటువంటి మూధుడు ఆత్మహత్యను ఆత్మస్వా ఆత్మహత్యా సదృశంగా జీవిస్తున్నవాడు వాడు అన్యాంచం వ్యామోహ ఇతరులను కూడా వ్యామోహంలో పడేస్తూ ఉంటాడు విజతమే చూడండి దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు నీవు ఎన్నటికీ దేవుడు కాలేవు అని ఈ విధంగా ఎవడైతే మాట్లాడతాడో భేదమే సత్యమని మాట్లాడి వాడు ఎవరైతే ఉంటాడో వాడు స్వయం కన్ఫ్యూజ్డ్ ఇతరులని కన్ఫ్యూజ్ చేస్తూ ఎలా ఉంటారు పెద్ద సమస్య శాస్త్రా సంప్రదాయరహితవాతహాని అశ్రుత కల్పన చె కాబట్టి ఆయన మంచి పండితుడు సంస్కృతం చదివాడు వ్యాకరణం వచ్చు క్షేత్రజ్ఞాపి మాము బుద్ధి అంటే అక్కడ క్షేత్రజ్ఞము ద్వితీయ విభక్తి ఏకవచనము మాము ద్వితీయ ఏకవచనము సమానాధికరణము అంటే ఒక విభక్తిలో ఉన్నాయి కాబట్టి అవే అభేదాన్ని బోధిస్తాయి ఈ సత్యాలన్నీ ఆయనకి తెలుసు తెలిసి కూడా ఎందుకని ఇలాంటి తప్పుదారిలో పడుతున్నాడు సంస్కృతం కానివాడు ఏదో ట్రాన్స్లేషన్స్ చదివి అది తప్పుగా ఉంది కాబట్టి బ్రహ్మభద్ర అంటే వేగిన సంస్కృత విద్వాంసుడయుణ్ణి కూడా ఇటువంటి భేద దృష్టిలో పడిపోయి తప్పుదారిని ఎందుకు పడుతున్నాడు అంటే చూడండి శాస్త్రార్థ సంప్రదాయ రహితత్వాలు శాస్త్రము అంటే వేదము వేదము అంటే ఈ సందర్భంలో వేదాంతము అర్థము అంటే తాత్పర్యం ఆ వేదాంతము యొక్క తాత్పర్యమును అతడు సరిగ్గా నేర్చుకోవాలి సంప్రదాయము అంటే చక్కగా నేర్చుకునే పద్ధతికి సంప్రదాయము పేరు సమ్యక్ ప్రధానం అంటే జ్ఞానమును సరైన పద్ధతిలో ఆచార్యుడు విద్యార్థికి అందజేస్తాడు విద్యార్థి సరైన పద్ధతిలో ఆచార్యుడి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని పొందుతారు ఆచార్యుడు ఎలా అందజేయాలి చూడమ్మా నీకు ఆ జ్ఞానం యొక్క ప్రభావం చేత నేను వేరు ఈశ్వరుడు వేరు అని నీకు భేద దృష్టి నీకు అనుభవంలో ఉంటుంది అది అజ్ఞాన కల్పితమైన దృష్టి నువ్వు ఎప్పటికైనా ఆ దృష్టి నుంచి బయటపడి నీ యొక్క దైవత్వాన్ని నువ్వు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది అని చెప్పాలి ఆచార్య ఉపనిషత్తులు ఆ విధంగా బోధిస్తున్నాయి అని చెప్పాలి గాయత్రీ మంత్రం ఏమని బోధిస్తోంది ఆ సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వర శక్తి నీ హృదయంలో ఉండి నీ బుద్ధివృత్తులను ప్రేరేపించే ఒక శక్తి గలదు ఈ శక్తి ఆ శక్తి ఒకటే అని బోధిస్తూ సయశ్చాయం పురుషే యుష్టాసా వాదిత్యే స ఏకహ అని తైత్రయోపని బోధిస్తా సత్వమసి అని బోధిస్తుంది సత్వమసి దేవుడు దేవుడు దేవుడని నువ్వు ఏ ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నీలోనే ఉన్నాడు నువ్వు తెలుసుకోగలిగితే నీ స్వరూపమే అయి ఉన్నాడు అని బోధిస్తుంది ఆ బోధ కొంచెం వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది అది వెంటనే అది బుద్ధికి రాదు దాంట్లో కాంట్రడిక్షన్ ఏ భాషిస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఈ దీపం ఈ పుస్తకాన్ని ప్రకాశింపజేసేది ఏది దీపం కాంతి దీపం అంటే ఆ బుద్ధి కాదు కాంతి ప్రకాశం ఈ పుస్తకాన్ని ప్రకాశింపజేసేది ప్రకాశం ఈ టేబుల్ ఏమిటి మేటర్ మేటర్ సాలిడ్ మేటర్ డెడ్ మ్యాటర్ ఈ ప్రకాశము అది చాలా ఫైన్ వెరీ సోప వెరీ ఫైన్ అంటే సటిల్ కా ప్రకాశము చాలా అత్యంత సూక్ష్మమైన ప్రకాశము ఆ అత్యంత సూక్ష్మ ప్రకాశము లో ఈ పుస్తకం కనబడుతోంది ఈ పుస్తకం టేబుల్ మీద పూర్చుంది ఈ ప్రకాశమును ఎనర్జీ అంటారు ఎనర్జీ శక్తి ఈ టేబుల్ని మ్యాటర్ న్యూటన్ కాలంలో ఎవరు వారు మ్యాటర్ మ్యాటరే ఎనర్జీ ఎనర్జీయే ఎనర్జీ మ్యాటర్ కాదు మ్యాటర్ ఎనర్జీ కాదు అంటే ఈ సృష్టిలో ఎన్ని తత్వాలు ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి ఒకటి మ్యాటరు ఇంకొకటి ఎనర్జీ అలా అనుకున్నాడు అలాగే నడిచింది సైన్స్ పదహారవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం దాకా అలాగే నడిచింది నాలుగు శతాబ్దాలు అదే విధంగా పోయింది అప్పుడు ఐన్స్టైన్ వచ్చారు ఐన్స్టైను అలాగే ఒకళ్ళిద్దరు ముగ్గురు దానికి జాయిన్ అయ్యారు టెస్లా అని ఒక ఆయన స్వామి వివేకానంద్ కూడా జాయిన్ అయ్యాడు ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి వీళ్ళు అన్నారు ఇలాగా ఈ ద్వైతం ఈ భేదం అంటే మ్యాటర్ మేటరే ఎనర్జీ ఎనర్జీయే రెండు వేరు వేరు అనే ఈ మా ఉపనిషత్తుల యొక్క విషానికి చాలా విరుద్ధంగా ఉంది సైన్స్ అయినా ఉపనిషత్తు వేదాంతమైన ఒకే జగత్తుని పరిశీలిస్తోంది కదా సైంటిస్టుల యొక్క జగత్తు వేరు వేదాంతుల యొక్క జగత్తు వేరు అలాగే రెండు జగత్తులు ఉన్నాయా లేవుగా సైంటిస్టులు పరిశీలించేదైనా అదే జగత్తు వేదాంతులు ఫిలాసఫర్స్ పరిశీలించేదైనా అదే జగత్తు ఒకడేమో భేదం అంటాడు ఇంకొకటి అభేదం అంటాడు ఎలా కుదురుతుంది దీన్ని ఎలా మీరు రికన్సైన్ చేస్తారు అని వాళ్ళు క్వశ్చన్స్ ఎవరిచ్చారు దాని మీద ఐస్ట్రీన్ మహాశుడు ఏమన్నాడంటే భేదము కనబడేదే తప్ప యథార్థము కాదు స్థూలంగా చూసినట్లయితే ఇది ఎనర్జీ వేరు మేటర్ వేరు అనిపిస్తుంది స్థూల దృష్టితో చూస్తారు మూల దృష్టి అంటే బండబ్బాయి దృష్టి అని అర్థం బండబ్బాయికి ఎనర్జీ ఎనర్జీయే మ్యాటర్ మ్యాటరే వాడికి అంతకంత సూక్ష్మంగా ఆలోచించడం వాటికి చేత కాదు సూక్ష్మంగా చూడగలగా దృశ్యతే స్వగ్రియ బుద్ధ్య సూక్ష్మయ సూక్ష్మదర్శ్యు సూక్ష్మమైన దర్శనము చేతనైన వాడి చేత అత్యంత సూక్ష్మమైన దృష్టితో వాడు తత్వాన్ని పరిశీలిస్తాడు ఎలాగా నేను మీకు దృష్టాంతం చెప్తాను మీరు సూర్యుడికి దండం పెడతారు మీరు దండం పెట్టిన సూర్యుడు ఎక్కడున్నాడు ఎనిమిది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడా లేకపోతే మీ దగ్గరగా ఉన్నాడా ఎక్కడున్నాడు సూర్యుడు మీ ఎనిమిది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు అనుకుంటే దాన్ని స్థూల దృష్టి మీరు దండ మీరు చూసి దండం పెడుతున్న సూర్యుడు మీ కంట్లో లేదండి మీ కంట్లో లేకుండా మీ కంట్లో లేకుండా ఎనిమిది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు అనుకోండి మీరు చూసినట్టు అవుతుందా మీరు చూసినట్టు ఎప్పుడవుతుంది మీ కంట్లో ఉంటేనే చూసినట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ ఎక్కడ ఉన్నాడు మీ కంతులో ఉన్నాడు కాబట్టి కంట్లో ఉంటే నిటీనా మీద ఉన్నాడా లేకపోతే మీద నుంచి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి మీ హృదయంలో ఉన్నాడంటారా మీ హృదయంలో హృదయంలో ఉంటే అంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకున్న సూర్యుడు ఇప్పుడు ఎక్కడున్నట్టు నా హృదయంలో ఉన్నాడు మరి నా హృదయంలో సూర్యుడు ఉన్నాడు నేను ఉన్నాను నేను నేను నా హృదయంలోనే ఉంటానుగా బయట ఎక్కడో ఉన్నానుగా అయితే ఇప్పుడు నా హృదయంలో నేనున్నాడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడంటే ఏమిటి ఈశ్వర చైతన్యమే మరి నేనేమిటి నేనేం జడు కాదు కదా నేను చైతన్యమే నేను తెలుసుకుంటూ ఉన్నాను నేను చైతన్యం అంటే ఇప్పటికి ఎన్ని చైతన్యాలు ఉన్నాయి ఇక్కడ రెండు చైతన్యాలు ఉన్నాయి రెండు చైతన్యాలు ఉన్నాయా కుండ రెండు ఆకాశాలు ఉన్నాయా ఒకే ఆకాశం ఉందేమో మరి సూక్ష్మదృష్టి అవసరం అంటుందా కాదంటారా కాబట్టి సూక్ష్మంగా దర్శిస్తే కానీ మీకు గాయత్రీ మంత్రాప్షం కూడా అనుభవానికి రాదు కాబట్టి అటువంటి సూక్ష్మదృష్టితో చూస్తే ఎనర్జీ వేరు మేటర్ వేరు అనే భ్రమ తొలగిపోయి దూరంగా చూస్తే రెండు వేరు వేరుగా ఉన్నప్పటికీ సూక్ష్మంగా దర్శిస్తే రెండు ఒక్కటే అని ఐన్ స్ట్రీన్ ప్రవచించినాడు కాబట్టి సూక్ష్మ దృష్టితో చూడాలి ఆ శాస్త్రము యొక్క ఆ సంప్రదాయం మన వాళ్ళు ట్రెడిషన్ అంటారు సంప్రదాయం ఈజ్ నాట్ ఎ ట్రెడిషన్ అలాగా అర్థం చెప్పి చెప్పచ్చు ఇక్కడ సంప్రదాయము ప్రాపర్ కన్వేయింగ్ ఆఫ్ ది విషన్ ఆఫ్ ది శాస్త్ర సమ్యక్ ప్రధానం శాస్త్రము బోధించే తాత్పర్యమును ఆచార్యుడు సరైన పద్ధతిలో అందజేయాల్సి ఉంటుంది ఆచార్యుడు శిష్యుడు కూడా సరైన పద్ధతిలో దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవడైతే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడైతే అవ్వచ్చు నేను జీవుణ్ణి సంసారిని దుఃఖిని మాట్లాడినాడో ఆ వ్యక్తి ఎందు పండిత్యం ఉంటే ఉండుగాక కానీ ఆ శాస్త్రార్థ సంప్రదాయము లేదు శాస్త్రార్థ సంప్రదాయ రహితత్వం లేదని మీరు ఎలా చెప్పగలరు ఎలా ఎలా చెప్పొచ్చు అంటే శృత హాని అశ్రుత కల్పన చెల్వని అక్కడ ఏమైనా వినబడుతుంది ఆ వాక్యం ఏమనుంది క్షేత్రజ్ఞని చాపి మాం విద్య అంది క్షేత్రజ్ఞుడను నేను ఎవరు ఇదం శరీరం కౌంటే క్షేత్రమిత్యీయతే ఏత్యో వేక్కి తం ప్రాహుఃేత్రజ్ఞ ఇది తద్విధ కాబట్టి ఈ దేహము క్షేత్రము దీనిని తెలుసుకుంటూ ఉండేవాడు తెలుసుకోవడం అంటే మీ అనుభవంలో ఏది విషయం అవుతుంది ఇలా పడుతున్న శవాసనం వేస్తారు ఎప్పుడైనా వేశారని శవాసనం ఇలా పడుతున్న వేస్తారు ఆది కాలు ఈ రెండో కాలు ఈ చెయ్యి ఇది గుండుకాయ ఇది తలకాయ అని అలాగే శవాసనలో అనుభవంలో ఏది విషయమవుతుంది దేహము విషయమవుతుంది ఆ దేహమే క్షేత్రము దేహమును విషయముగా చేసి దేహమును దర్శించే ఆ ఎరువుక అది క్షేత్రజ్ఞ అని మొదటి శ్లోకంలో చెప్పారు చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు ఆ క్షేత్రజ్ఞుడు నేనే అని తెలుసుకో అని స్పష్టంగా చెప్తూ ఉంటే ఇక్కడ క్షేత్రజ్ఞ ఈశ్వర అభేదము స్పష్టంగా మనకు వినబడుతున్నది సుఖ ఏమండి వీడేం చేశాడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అభేదం ఉంటే ఉండొచ్చుగాక కానీ నేను మాత్రం ఈశ్వరుడు భిన్నంగానే ఉన్నాను అని ఆ చెప్పిన దానిని గాలికి వదిలేసి అసలే చెప్పని దానిని ఒక దాన్ని కల్పించుకుని కూర్చున్నాడు శృతహాని అశ్రుత కల్పన చెరువాన్ని తెలిసిందండి అలా ఎందుకు చేశాడు శాస్త్రము ఆ శాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎలా చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా విని అది ఏది కన్వే చేస్తే అది పట్టుకుంటారు అది దేనిని కన్వే చెయ్యదో దానిని కల్పించరు కానీ సంప్రదాయంలో లేని వ్యక్తి కనుక రన్వే చేసుకున్న దాన్ని జాలికి ఇందులు పెట్టేసి శ్రత హాని హాని అంటే